ం శ్రీ గురుభ్యో నమ హరి ఓ బ్రహ్మానందరమసుఖదం హేవలం జ్ఞానము గగనసదృత్యాదిలక్ష్యం ఏకం nityam విమలం సాక్షి భూత భావాతీతం త్రిగుణరహిం సద్గురు తం మో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సాం ప్రయ కృభ్యో వ ఋషిభ్య మహాద్భ్యో మోరుప్యవప్లవర ప్రజ్ఞన ప్రత్యో బ్రహ్మై అహం పదా సచిత సదాశివసంకరమ్యమా అస్మదార్యపర్యంత వందేగరు పర స్వగురు నిజగరు పరమగురు పరష్ి గరు సద్గురు పరబ్రహ్మణే నమ హరి శ్రీ గురుభ్యో నమీ లేని అహమున్న బయలును లేని ప్రపంచమును తనను లేసగా తనలో తాను విమర్సించిన ఆ లేనివి లేకుండు వల లేదు ఏమాట మాట ఇట్లనైనా లేదు ఏమాట లేని అహమీ బయట లేనే లేదు ఇది చూచి లేనిది కలదా అని లేని మాటేవు లేదు ఏ మాట ఇట్లనైనా లేదు ఏ మా లేని అహమున్న బయలును లేని ప్రపంచమును తనను లెసగా తనలో తాను విమర్శించిన ఆ లేనివి లేకుండు ఆవల లేదు ఏ మాట ఇట్లనైనా లేదు ఏ మాట లేని అహము ఈ బయట లేనేలేదు ఇది చూచి లేనిది కలదా అని లేని మాట్లాడేవు లేదు ఏ మాట నైనా లేదు ఏ మాట ఇది పదవిభజన మాయగదా లేని అహం బాయగదా తనకూనే అచలం ఏర్పాటాయ గద మాయనడాయ గదా మాయ చిత్రమాయకదోయీ సంశయమంత పాయ గదో लेनी अहमनी पूर्व कंद प्रतिपादी पिपीलिकादि ब्रह्म पर्यतम उन्नति ये नेनु आ नेनु देनी ने कलदू लेने दरसन को इपड़ी लेनी अहम अने दा तो कंदार्धा प्रतिपादि सूचि లేని అహమున్న బయలును అంటే ఎవరైనా ఈ సృష్టిలో స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టిలో స్థావరములు తమ ఉనికిని ప్రకటితంగా నిరూపించుకుంటున్నాయి ఒక కొండ ఉందనుకోండి ఆ కొండ ఆ కొండ చుట్టూతో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఏ ప్రజలు లేరు అన్ని కొండల చుట్టు ప్రజలు ఎక్కడ ఉంటారు ఉండరు కదా హిమవత్ పర్వతాలు ఉన్నాయి మరి ఆ కొండల చుట్టూ ప్రజలు ఉన్నారా జీవులు ఉన్నాయా లేవు మరి ఇప్పుడు ఎవరితో అయినా చెప్తున్నాయా చెప్పలేదు మేము ఉన్నామని మరి చెప్పుకునే వ్యవహారం అంతా ఎవరి గురించి వచ్చింది ఐడెంటిటీ క్రైసిస్ అంటారు అన్నమాట అంటే తన గురించి తాను ప్రకటితని చేసుకోవడం ఈ గొడవ అంతా ఎవరికి వచ్చింది ఎప్పుడు అంటే జంగమజీవులు వచ్చింది కాబట్టి ఈ జంగమీవులు తమ చుట్టూ తామే మనోబుద్ధుల చేత ప్రాణ మనోబుద్ధుల చేత ఒక సాలిగూడు వలి అల్లుకున్నాయి ఏమిట అహం లేనిదని ఒప్పుకోదు నేనున్నాననే చెప్తుంది ఎప్పుడు నేను లేనివాడనని చెప్పి కాబట్టి నేను లేని వాడనని నిరసించడానికి కావలసినటువంటి విజ్ఞత కానీ వివేకం కానీ విజ్ఞానం కానీ సముపార్జన చేయడమే వేదాంతం యొక్క లక్ష్యం నేనున్న వాళ్ళను అని చెప్పడానికి వేదాంతం అవసరం లేదు ఏదో ఒక పాత్రోచితంగానో కర్తవ్యంగానో ప్రవృత్తిగానో అభిమానంగానూ పదార్థంగానో శక్తిగాను అధిష్టానంగాను ఆశ్రయంగాను సంకల్పంగాను ఏది లేదని చెప్తే శూన్యంగాను ఎట్టయినా నీ ఉనికి నిలబడిపోయి ఉంటుంది చిట్ట చివరికి కాలమే నేను నేను కాలస్వరూపుడను అని చెప్పినా కూడా అక్కడ కూడా నేను కాబట్టి నేను సూక్ష్మజీవిని అన్న దగ్గర మొదలైతే నేను కాలస్వరూపుడను అనేదాకా ఈ నేనుకు అంటుంది ఈ నేను యొక్క అంటు విడదీయాలి అలాగే ఈ నేనుకి అంకురించే లక్షణం కూడా ఉంది దీనికి అంటే లక్షణం ఉంది అంకురించే లక్షణం కాబట్టి ఈ లక్షణాన్ని పోగొడితే కానీ ఆ అంకురించే లక్షణాన్ని పోగొట్టగలిగే స్థాయికి మనలో విజ్ఞానం పరిణమించదు అందుకని పెద్దలు ఏం చెప్పారు మొట్టమొట సంగత్వ దోషాన్ని పోగొట్టుకో అసంగోహం అసంగోహం అసంగోహం పునః పునః బ్రహ్మజ్ఞానావళి మాల బ్రహ్మానుసంధానానికి అధికారిత్వాన్ని మొదటి వాక్యంలోనే ప్రతిపాదించింది అసంగుడైన బ్రహ్మమందు అనాదిమాయ లేఖతోచే ఇది కందార్థాలలో మొదటి కదార్థం పెద కందార్థాలు అసంగుడైన బ్రహ్మ మను అనాది మాయ లేఖ తోచే కాబట్టి బటబోయలు అనేటటువంటి అహం లేదు నేనని చెప్పడానికి దానికి ఆధారం లేదు ఉనికి లేదు ఈ రీతిగా ఎప్పుడైతే తన ఉనికిని తాను చెప్పడానికి వీలు లేని దశలో ఉన్నదో అది అలా నిలకడ చెంది ఉన్నప్పుడు మరి అప్పుడు ఏమి లేవుగా ఇలా లేని అహం అనేటటువంటి పద్ధతి మనకి తెలియాలట ఆ స్థితిలో ఉండాలట సర్వకాలము ఉండాలి సర్వం సహా ఉండాలి సర్వము శూన్యము ఏకమై లేనిదయ్యేంత వరకు ఉండాలి దశ విధ ప్రళయాలు లేనివని నిరూపించబడేంతవరకు ఉండాలి అష్టతణువులు నిరసించబడేంతవరకు ఉండాలి షోడశ అవస్థలు నిరసించబడేంతవరకు ఉండాలి కాబట్టి పరం పరాత్పరం అయినటువంటి బయలుని బట్ట బయలుని నిరూపించబడాలి అంటే इवन निरसा मध्य दारी काबी विश्वत प्राण्य प्रत्येगात्म का विराट हरण्य गर्भ व्याकृत परमा वीलू नैन अने अंट ने की निबड़न वरस अंटूक अंकु ఇలా రెండు పద్ధతులుగా నిరసించబడినప్పుడు లేని అహమున్న బయలును లేని ప్రపంచమును రెండు మాటలు చెప్పేశారు నేను ఉన్నంత సేపు నేనుకు సంబంధించిన ప్రపంచం కాబట్టి ఏ ప్రవృత్తి కలిగిన ఆ ప్రవృత్తికి సంబంధించిన ప్రపంచంతో అతనికి సహవాసం సంగత్వం సాపేక్షం కలిగి ఉంటాడు మరి ఇప్పుడు ఒక స్వర్ణకారుడు ఉన్నాడు అనుకోండి అతని వృత్తి ప్రవృత్తి అందు లగ్నమై ఉంటుంది అలాగే ఒక కుండలు చేసేవాడు ఉన్నాడు అనుకోండి కుమ్మరి అతని వృత్తి అతని ప్రవృత్తి అందు లగ్నమై ఉంటాయి అలాగే ఒక పురోహితుడు ఆయన యొక్క సహవాసం అంతా ఆయా వృత్తి ప్రవృత్తికి సంబంధించినటువంటి వాడు ఉంటారు లేదు ఒక ఉద్యోగి లేదు ఒక గృహిణి గృహిణి కూడా ప్రవృత్తే ఏ ఆశ్రమ ధర్మమైనా ప్రవృత్తే కాబట్టి ధర్మమని చోడించబడిన దాంట్లో కూడా ప్రవృత్తే ఉంది మూడు పురుషార్థాలు ధర్మ అర్థ కామాలనే మూడు పురుషార్థాలు ప్రవృత్తి సంగతములు ఒక మోక్ష పురుషార్థమే అసంగతం అందుకని మోక్ష పురుషార్థానికి పురుషార్థం అని చెప్పద్దు అంటుంది వేదాంతం అది ఆత్యంతికం అభావం కాబట్టి ఈ స్థితి నిలబడితే కానీ నీకు ఈ వృత్తి సంగతమైనటువంటి దాంట్లో విడుదల అసంగం అలాంటి పద్ధతిగా నేను నుంచి నేనుకు సంబంధించిన ప్రపంచం నుంచి లేని పద్ధతిగా ఉండటం రావాలి ఇప్పుడు మనం ఉన్న పద్ధతిగా ఉంటున్నామా లేని పద్ధతిగా ఉంటున్నామా అనేది చక్కగా పెద్దల నిర్ణయాన్ని అనుసరించి శాస్త్ర నిర్ణయాన్ని అనుసరించి స్వానుభూతి నిర్ణయాన్ని బేరీజు వేసుకుని తాను లేని పద్ధతిగా ఉండాలి తనను లెసగా తనలో తాను విమర్శించిన తనలో తాను విమర్శించడానికి స్వాధ్యాయమనిపోయి ఎవరో లేడు కదా ఆత్మనిష్ఠుడైన వాడు చైతన్య స్థితిలో ఉన్నటువంటి వాడికి రెండవ వాడు లేడు ఉన్నదంతా చైతన్యమే ఉన్నదంతా ఆత్మయే ఉన్నదంతా ఈశ్వరుడే మరి ఇప్పుడు ఎవరెవరిని విమర్శిస్తారండి అంటే ఎవరిని విమర్శించడానికి రెండో వాడు లేడు కాబట్టి తనను తానే విమర్శించుకోవాలి ఎలా విమర్శించుకోవాలంటే తనను తాను ఏ స్థితి మగ్నత చెంది ఉన్నాడు అని శాస్త్రవాక్యాన్ని అనుసరించి గురువాక్యాన్ని అనుసరించి చూసుకోవడం రాలి ఈ స్వాధ్యాయంలో అలా చూసుకున్నటువంటి వాడు ఆ లేనివి లేకుండు దేనినైనా సరే ఉన్నదిగా చూచేటటువంటి పద్ధతిగా అక్కడ అహము ప్రపంచము ఉంటుంది లేదంటే అహము లేదు ప్రపంచము లేదు ఉదాహరణ చిల్ స్వతంత్రం రాకముందు భారతదేశం అంతా కూడా రాజుల ఏలుబడిలో ఉండే ఏదో విక్రమాదిత్యుడి కాలంలో గుప్తుల కాలంలో మౌర్యుల కాలంలో భారతదేశంలో ఆయా కాలములలో స్వర్ణయుగం అని అంటుంటారు మరి యా ఆ స్వర్ణయోగం అంటే భారతదేశంలో ఎవరు భిక్షాటన చేసేవారు లేరు అందరూ సర్వసమృంగా ఉండేవారు అంటే పాడి పంటలు కానీ ధనధాన్యాలు కానీ అష్ట లక్ష్యములకు లోటు లేరు సంతానం కానీ కుటుంబం కానీ జ్ఞానం కానీ విద్యా అవిద్యకి కానీ అజ్ఞానంలో కూడా కొంతమంది అలా ఉండేవాళ్ళం తమవగుణ ధర్మం ఇట్లా శరీరమే నేనుగా భావించి సుఖించేవారు కూడా యాచన చేసేవారు లేరు విదేశీ యాత్రికులు ఆ కాలంలో పడవలో భారతదేశం వచ్చి చూసి ఆశ్చర్యపోయారు ఆ కాలంలో విదే మీద ఉన్న దేశాలలో అనేక చోట్ల జనజీవనంలో రకరకాలైనటువంటి సామాజిక భేదాలు కార్పణ్యాలు యాచకులు దోపిడీగా అంటారు ఇత్యాది అవలక్షణాలు ఉన్నటువంటి సంస్కృతి సమాజం ఆయా దేశాలలో ఉండేది అక్కడి నుంచి యాత్రికులు టూరిస్టులు ప్రపంచ పర్యటన చేసి ఇక్కడికి వచ్చి చూసి ఓహో ఎంత ఔన్నత్యమైనటువంటి సంస్కృతి ఎంత ఔన్నత్యమైనటువంటి దేశం ఏ లోటు లేదు ఇక్కడ ఏ రకమైనటువంటి యాచన లేదు అనేటటువంటి అన్నదానం చేస్తామంటే తీసుకునేవాళ్ళు లేరు వెతికి మరీ అతిథులను ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టేసేటువంటి సంస్కృతి అన్నం అమ్మే రోజులా కొనేవాడేడు అసలు అన్నం అమ్మేవాడేవాడు కోనేవాడేవాడు అన్నం పెట్టడం మన దగ్గర ఒక పుణ్యకార్యం కాబట్టి ఇక్కడ అసలు ఆ రకమైన లక్షణం లేదు అలా జీవించిన జీవన సంస్కృతి కరమేపి దోపిడీకి గురై లౌల్యానికి గురై శ్రమదోపిడీకి గురయ్యి వర్ణ విభేదాలు మత విభేదాలు కార్పణ్యాలు చొప్పించబడి క్షీణ సంస్కృతికి చెంది అన్నీ అమ్ముకునే దశకి వచ్చేసాం అన్నీ యాచించే దశకు కూడా వచ్చేసాం ఈ రకంగా వ్యష్టి సమిష్టి భేదాలతో ఈ పరిణామం జరుగుతుంది మరి ఇప్పుడు ఇప్పుడు నేను ఉందా ఉంది కదా నేను యాచకుడను అన్నప్పుడు కూడా ఆ యాచననే ప్రవృత్తి దశకి సంబంధించిన నేను నేను బాలుడను నేను యవనస్థుడను నేను కౌమారం నేను వృద్ధాప్యం నేను రోగి నేను భోగి నేను యోగి నేను జ్ఞాని నేను కర్మిష్ఠిని నేను ధ్యాని ఇలా ఈ శరీరంతో ఏది చేసినా ఆఖరికి నేను పోతున్నాను మృత్యుకారంలో మరలా పుట్టేటప్పుడు నేను పుడుతున్నాను నిద్రపోయేటప్పుడు నేను నిద్రపోతున్నాను మేల్కొనేటప్పుడు నేను మేల్కొంటున్నాను ఇలా నేనుకి సంగతమై ఉంటుంది ఈ నేనుని ఈ ప్రవృత్తికి విడిపించాలన్నమాట కర్మ నుంచి విడిపించాలన్నమాట అట్లా అసంగంగా ఉండి కర్మ చేసేటటువంటి స్థాయికి నిష్కామ కర్మ నైష్కర్మ అనే స్థాయి భేదంగా పరిణామం చెందాలి అలా చెంది ఉన్నటువంటి వారెవరో వాళ్ళు అసంగుడైన వాడే నాహం స్థాయికి ఎదగలుగుతాడు బ్రహ్మమును తెలిసిన వారెవరో సోహము ఎరిగిన వారెవరో వారే నాహం అనే స్థితికి ఎదగలుగుతారు కాబట్టి తనను తాను విమర్శించుకోవడం అంటే సోహం సో అధ్యాయ విచారణ చేశాం చే ఈ స్వాధ్యాయ విచారణకు లక్ష్యం ఏమిటంట అంటే నాహం లేని అహం బాయగద నేహ నానాస్తి కించనా నాహం నాస్తి నా కించనా కాబట్టి ఈ రకమైన లక్ష్యాన్ని స్వీకరించి తనను తాను పోగొట్టుకునే పనిలో పడ్డాడు ఆ లేనివి లేకుండు అవలా ఆవల చూసాడు ఇప్పుడు తత్పరము తత్తుగా ఆవల తత్తే బ్రహ్మము కదా కాబట్టి తత్తుగా ఆవల చూస్తే దేవుడు లేడు దేవుడు లేడు లేదు ఏ మాట ఈ నిశ్శబ్ద నీరవనిషీధిలో అంటాడు ఒక ఎక్కడుందా అంటే వాతావరణం లోపల నిశ్శబ్ద నీరవ నిషీధిని ఎట్లా కనుగొంటాం బ్రహ్మాండానికి ఆవల విశ్వానికి ఆవల అక్కడ నాదం కూడా లేదు రిజనెన్స్ కూడా లేదు ప్రకాశం కూడా లేదు బిందువు కూడా లేవు ఏ అణువులు లేవు ఏ శక్తులు లేవు ఏ పదార్థాలు లేవు లేవని చెప్పానికి లేవని చెప్తున్నవాడు కూడా లేవు లేని అహం అని చెప్తున్నవాడెవడో వాడు కూడా లేడు ఆ మాట ఈ కదార్థంలో సూచిస్తున్నాడు లేదు ఏ మాట ఇట్ల లేదు ఏ మాట నేను లేనివాడను కదా అని నిర్ణయమైన నేను లేనివాడనని మరొకటికి చెప్పడానికి వాడు లేడు ఉన్నదేదో ఉన్నది ఉన్నట్లుగా ఉండటమే అంతే తప్ప ఉన్నదని లేనిదని విచారణగానూ లేదు విమర్శగాను లేదు అసంగముగాను లేదు అంకురించేటూ లేదు లేని అహము ఈ బయట లేనే లేది చూచి లేనే లేదు ఇది చూచి లేని అహమని లేనెరుక స్థితిలో ఉన్నాడు ఎరుక విడిచాడు బట్ట బయలులో స్థిరం అవ్వడానికి చెప్తున్నాడు ఇది లేదని చూశాడు అక్కడ బట్టబయలులో దీనికి ఆధారం లేదు మూలం లేదు ఆవరణ లేదు అంకురం లేదు సంఘం లేదు ఏమీ లేదు ఏమీ లేదు ఈ ఉత్త బట్ట బయలు ద్వాదశి ఎతన్మిథ్యాశుద్ధవియత్కించి తేమయా లేనిది కలదాని లేని మాటేవు ఎంతసేపు బయలును దర్శించిన వాడు ఎంతసేపేవంటుంటాడటో వాడికి ఏం చెప్పినా ఇవన్నీ లేనివి కదా ఏం చెప్పినా వాడు ఆన్సర్ అదే ఎందుకని మాయగద లేని అహంబాయగదా తనగుతానే తానే అచలం ఏర్పాటాయ గద మాయన లేందాయ గద మాయ చిత్రమాయగదోయి సంశయమంత పాయగదోయి స్వామివారు స్వామి నిర్భయానందమేకా నరసింహారావు గారి దగ్గరికి మేము సకుటుంబంగా వెళుతు ఉండేవాడు వెళ్తే అందరూ మా అబ్బాయి మా శ్రీమతి గారు ఎవరితో వెళితే వాళ్ళందరూ వారిని ప్రశ్నలు వేస్తుండేవారు వారు సమాధానం చెప్తుండేవారు నేను ఒక మౌనంగా ఉండేవాడిని అంటే మీరేం అడగలేమండి అనేవారు నాకేం అడగడానికి లేవండి అనేవాడిని ఎందుకని అంటే ఏం లేవు ప్రశ్నలు లేవు సమాధానములు లేవు ఆయన సంగతి మీకు అక్కర్లేదులే అనేవారు కాబట్టి ఎందుకని సంగత్వం ఉంటే సంగతులు ఉంటాయి సంగత్వం లేనివాడికి సంగతులు లేవు ఆ ఏడు విశేషాలు ఏమున్నాయండి విశేషాలు ఏం లేవు ఎందుకని శేషం ఉంటే విశేషం ఉంటుంది కాబట్టి సంగత్వం లేనివాడికి సంగతులేమీ ఉండవు కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఒక సరళ రేఖ వలే ఏ చలనము లేవు ఒక బిందువు వలే ఏ చలనము బయలు వలే ఏ కథలికలు లేవు లేనిది కలదాని లేని మాటేవు లేదు ఏ మాట ఇంకా అలాగే ఉండిపోయాం మౌనంలోకి చేరిపోయాం ఈశ్వరీయ మౌనంలోకి చేరిపోయాం మాటే లేదు శబ్దమే లేదు వాదమే లేదు బిందువే లేదు నిష్కాళే లేదు ఈ రకంగా లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు వాటి ఇట్ల నానైనా లేదు ఏ మాట కాబట్టి ఇటువంటి దేశికులు సాధారణంగా మౌనంగా ఉంటారు ఎప్పుడో అరుదుగా మాట్లాడుతూ ఉంటారు ఎవరైనా వస్తే ఎందుకని అంటే వ్యావహారిక ధర్మం ఏం లేదు విశేషమైనటువంటి ఆశలు అపేక్షలు ఆశయాలు ఏం లేదు కర్తవ్యం అసలే లేదు కర్మ సంబంధం అసలు లేదు ధర్మ కర్మ ఈ రెండే కదా మానవునికి బంధనాలు ధర్మమేమో సత్వగుణ బంధం కర్మమేమో రజవ సంబంధం ఈ రెండూ లేవు గుణ సంబంధం పాత్రోజిత సంబంధం లేనివి కదా వింతైన విషయం ఏమిటంటే ప్రకృతి నువ్వు లేవు అనటం దగ్గర నుంచి మొదలుపెట్టినప్పటి నుంచి నేను లేనివాడను కదా అనటం మొదలెట్టినప్పటి నుంచి సమిష్టిని తీసుకొచ్చి నేను కాబట్టి సంచితము లేకుండా చేసుకోవడానికి గొప్ప ఉపాయం లేకపోతే తెలియదు ఎవరెవరు ఈ భూమండలంలో నీకు జ్ఞానపరమైన రుణానుబంధంతో సంబంధపడి ఉన్నారో తెలియాలి అంటే అసంగుడవై ఉండి బ్రహ్మనిష్ఠుడవై ఉండి నేను లేనివాడనంటాం మొదలుపెట్టాను అప్పుడు కో వచ్చి పడిపోతారు ఎంతమంది తెలియదు ఎవరూ తెలియదు వాళ్ళందరూ వాళ్లే వచ్చేస్తారు వాళ్ళందరూ వాళ్లే ప్రేరేపించబడతారు వాళ్ళందరూ వాళ్లే చేర్చబడతారు వాళ్ళందరూ వాళ్లే స్వానుభూతిని చెందుతూ ఉంటారు వాళ్ళంతటా వాళ్ళే ఉద్ధరించబడుతు ఏ సంకల్పము లేక నిర్వికల్పంగా ఉండటమే సహజ నిర్వికల్ప సమాధి అని చెప్పడానికి కూడా నేను లేనివ్వ ఉండటం వరకే ఉన్నాడంతే ఎలాగా అంటే దొడ్లో దోసకాయి ముచ్చిగా ఊడిపోయింది ఎవరికి చెప్పి ఊడిపోయింది అయిపోయింది ఊడిపోయింది ఉర్వారుగమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత కాబట్టి జ్ఞానయోగం జ్ఞాన పద్ధతి దీంట్లో ప్రాణాల్ని ఒగ్గబడటం కానీ ప్రాణాన్ని ఉత్క్రమణం చేయటం కానీ ఈ ప్రక్రియలతో పని లేదు ఎందుకని ఉన్నదంతా బ్రహ్మముగా ఉన్నాడు పరము తెలిసింది ఇప్పుడు పున్నదంతా లేనిదిగా ఉన్నాడు పరాత్పర తెలిసింది తానే లేనివాడుగా ఉన్నాడు ఇట్లా ఉన్నటువంటి వాడికిప్పుడు ఏది ఎవరిని పోవడం లేదు పట్టడం విడవడం ఉన్నవాడికే పుట్టడం పోవడం ఈ రీతిగా పరిణామశీలతకు పట్టుకొమ్మలైనటువంటివి ఏవి లేవు లేని అహమున్న బయలును లేని ప్రపంచమును తనను లెసగా తనలో తాను విమర్శించిన ఈ నాహం అన్న స్థితికి వచ్చేవాడు ఈ మూడింటిని లేకుండా చేస్తాడు లేని అహము లేని ప్రపంచము తనను ఈ మూడింటిని చక్కగా సమూలముగా అంటూ లేకుండా నిర్మూలమేతరీరం నాస్తి కేవలం తనలో తాను విమర్శించిన ఏ దృష్టితో విమర్శించేవాళ్ళు ఇప్పుడు ఆశ్రయ పద్ధతిగా కాదు అధిష్టాన పద్ధతిగా కాదు నాహం నిరసించే పద్ధతిగా నిరపేక్ష పద్ధతిగా లేనివిగా లేనివి లేకుండు ఎందుకంటే ఆ మూడు మాయ సంగతములు మూలా ప్రకృతితో ముడిపడ్డాయి ఎరుకతో ముడిపడినయి లేని అహము లేని ప్రపంచము తాను ఈ మూడు అఖండ ఎరుకలో భాగాలు నాహంగా చూసాడు విచారించాడు నిరూపించాడు నిర్ణయించాడు అవి కూడా లేవు ఈ విచారణ లేదు నిరూపణ లేదు నిర్ణయము లేదు ఎందుకని ఇవన్నీ తానులో భాగం అంశీభూతం కాబట్టి లేని ఎరుకగా ఉన్నా కూడా ఈ నాహం అని చెప్పుకునే బాడ ఉంటుంది ఆ లేని కూడా లేదు ఆవల లేదు ఏ మాట మఠ బయలులో మళ్ళీనప్పుడు ఎరుక లేదు మిశ్రపుటెరుకాలేదు కేవలపుటెరుకాలేదు కాలేదు ఎరుక లేదు అఖండ ఎరుక లేదు ఏ మాట ఇట్ల లేదు ఏ మాట లేదని చెప్పే మాట కూడా కళ్ళు ఉన్నది ఉన్నట్లుండి పాయను విన్న కన్నది ఏడ ఏమి లేక పాయను ఎరిగి మేల్కొనవే లేని అహమీ బయట లేనే లేది ఉండకచో అలా ఉన్నప్పుడు ఉన్నది అని చెప్పేవాడు కూడా ఇప్పుడు లేదు ఎలా ఉన్నప్పుడు లేదు అని చెప్పేవాడు కూడా లేదు అంటే సర్వముగా ఉన్నప్పుడు సర్వసాక్షి అతీతమని చెప్తున్నాడు శూన్యముగా ఉన్నప్పుడు ఈ సర్వసాక్షిత్వ స్థితిలో ఉన్నది లేనిదని చెప్తున్నాడు శూన్యాతీతంగా ఉన్నప్పుడు శూన్యంలో చెప్పిన మాట చెప్పేవాడు కూడా లేదు ఇట్లా లేదు ఏ మాట లేనే లేది సూచి లేనిది కలదాని లేని మాటేవు లేదు ఏ మాట ఇది లేదు అని చెప్పే నేను కూడా లేదు తాను కూడా లేదు ప్రపంచం కూడా లేదు పెండాండం లేదు బ్రహ్మాండం లేదు అక్షర బ్రహ్మాండం కూడా లేదు ईश्वर पंचीकरण को लेंख्य चपबड़न यू ले तत्व तौमू ले तद्रहित वस्तु रहीत पदार्थरहित भावाभाव विवर्जित अत्य भाव विवर्जित लेनी अहमुन लेनी प्रपंच प्रपंचमेंट अश्व పంచీకృతమైన ప్రపంచం గురించి చెప్పటల్లా అపంచీకృతం గురించి చెప్తున్నాడు లేని ప్రపంచము ఆ అపంచీకృత భాగం కూడా బయలులో లేదు ఎందుకని నిష్ప్రతి యోగికం సగుణం నిర్గుణం నిష్ప్రతియోగికం పరం చెప్పాలంటేనే నిష్ప్రతియోగికం అని చెప్పవలసి వచ్చింది దానివల్ల ఏం ప్రయోజనం లేదు పరబ్రహ్మం వల్ల ఏమైనా ప్రయోజనం దానివల్ల ఏ ప్రయోజనం లేదండి అది ఉండటమే తప్ప దానిలో ఏ మార్పు లేదు ఏ చలనమూ లేదు అని పరానికే వేదాంతం చెప్పింది పరాత్పరం గురించి అంటున్నాం బయలు బట్టబొయలు అంటే బయలు ప్లస్ బయలు బట్టబొయలు స్థితిలో పరాత్పర స్థితిలో పరుడెవ్వడు పరాత్పరుడెవ్వడు లేదు ఏ మాట శబ్దం లేదు నాదం లేదు నిశ్శబ్దం కూడా లేదు లేనే లేదు ఇది చూచి ఉన్నావా లేనివాడు మరి మాట్లాడుతున్నావు కదా లేక ఉండి మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడుతున్నాం వెంట్రుక వాసు ఎరుకతో మాట్లాడు తర్వాత కాలంలో ఆ వెంట్రుక వాసి కూడా ఉందూ లేదు తెలియదు కాబట్టి ఉన్నది ఉన్నట్లుండి పాయను శ్రవణమన నిధి ధ్యాసలు ఇప్పుడు ఎలా చేస్తాడు చేయలేడు ఇప్పుడు ఏ సాధన చేయగలడు చేయలేడు ఏ సిద్ధిలు ప్రదర్శించగలడు ఏ మహిమలు ప్రదర్శించగలడు ఏమీ లేవు ఏ మంత్రాలు చెప్పగలడు లేవు ఏ ఉపదేశాలు చెప్పగలడు లేవు అందుకని స్వగురు పరమగురు పరమేష్ఠి గురు ఇలా గురు స్వగురు నిజ పరమగురు పరమేష్ఠి గురు అంటున్నాం కాబట్టి పరమేష్టి గురువు కిందకు వచ్చి ఉపదేశం చెప్పడం వీలు కాదు సాధ్యం కాదు పరమ గురువు కూడా దిగిరడుతుంది ఏమైనా చెప్పాలంటే ఆ స్వగురువు ఆయనే బోధంత నిర్ణయం ఏమో నిజ గురువు వెళ్ళిద్దరు అశరీరిగా ఉన్న సశరీరులు సాంతం అశరీర స్థితి నుంచి దేశిక స్థితి నుంచి పనిచేసేవాళ్ళు పరమ దేశికేంద్రులు పరమేష్ఠి గురువు కాబట్టి ఇట్లా నానైనా లేదు ఏ మాట లేని అహం ఈ బయట లేనే లేదిది చూచి లేదంటున్నావు చూచి అంటున్నావు ఏమిటిది అంటే ఉంటేనే కదా చూడటం వీలవుతుంది అంటే త్రిపుటికి లోబడి ఉన్నంతసేపు ఉండి చూడటం మాత్రమే తెలుస్తుంది త్రిపుటికి అవతల ద్విపుటికి అవతల కాబట్టి చూడటం అంటే చాలాసార్లు చెప్పాడు చూడటం అంటే కళ్ళతో చూడడం కాదు ఇంద్రియాలతో చూడటం కాదు ఈ ఇంద్రియాధిష్టానంగా ఉన్నటువంటి దర్శనం అధిష్టానరహితంగా ఉన్న దర్శనం కాబట్టి దైవాన్ని దర్శించాలి అంటే ఇంద్రియాలతో సాధ్యం కాదు ఇంద్రియాధిష్టానం ఎవరు అంటే బుద్ధి బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం బుద్ధితో చూడవచ్చు జ్ఞానంతో చూడవచ్చు విజ్ఞానంతో చూడవచ్చు అంతేగాని కళకు చూపెట్టండి అంటే కళకు చూపెట్టడం వీలు కాదు దైవాన్ని కానీ బుద్ధితో చూడవచ్చు జగత్ ఎలా అలాగే దైవం కూడా ప్రత్యక్షంగా కాని మరి ఆ దివ్య జ్ఞానం పరంలో లేదు పరాత్పరంలో పరంలో పరంలో ఏముందో పరాత్పరంలో లేదు కాబట్టి చైతన్యరహితం వ్యోమాతీతం తురియాతీతం ఇలా చెప్పుకొచ్చింది పరాత్పరం గురించి ఏవి పరం వరకు చెప్పబడ్డాయో వాటి కన్నిటికి లక్షణం చెప్పబడింది పరాత్మ లేని అహామీ బయట లేనే లేనిది చూచి లేనిది కలదాని లేని మాటేవు ఒకవేళ ఈ నిజ గురుస్థితి నుంచి కానీ ఆ స్వగురు స్థితి నుంచి కానీ ఏమైనా చెప్పినా కూడా అవన్నీ లేని స్థితిలోంచి చెప్తున్నా ఉన్న స్థితిలోంచి చెప్పటల్లా కాబట్టి లేని స్థితిలో ఉండి మాట్లాడుతున్నాడు ఎందుకని నిర్మూలమే తదా జ్ఞాన శరీరం నాస్తి కేవలం నాస్తి అయిపోయింది ఇంకా ఏమయ్యాడు కర్పూర దీపకళిక సంయోగం జ్యోతి రూపం యథాతథా హారతిచ్చేటప్పుడు హారతి కర్పూరం దానియందు వెలుగుతున్న జ్యోతి రెండూ ఒకసారే లేకుండా అట్లా అహము లేదు ప్రపంచము లేదు తాను లేడు కర్త ప్రపంచము లేదు విశ్వము లేదు అహము లేదు తాను లేదు లేదు ఏ ఇట్లా నానైనా లేదు ఏ హం నాస్తి నకించనా నేహ నాస్తి కించనా అనే వాక్యాన్ని సూచనగా మామూలు మాటలలో ఈ కన్నార్థం మనకి అందిస్తుంది హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరిమ దోర్ణమిదం ఓర్ణం దక్ష్యూర్ణస్ ఓర్ణమాదాయవాష సహనా సద్గురువరబ్రహ్మణే నమ్మ హరి ఓ శ్రీగరుభ్యో నమీ